జై గురుదత్త యోగ ముముక్షు వ్యవహార ప్రకరణం ఏడవ భాగం కనుక రామ అన్ని రకాల సందేహాలను వదిలిపెట్టేసి గట్టిగా పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి నీ మనస్సును సద్భావనల వైపు మంచి ఆలోచనల వైపు మళ్లించుకో దీనికోసం నువ్వు కృషి చెయ్యి అని వశిష్ట మహర్షి బోధించేసరికి రాముడు అడుగుతున్నాడు కదా గురుదేవా మీరు చెప్పింది చాలా యుక్తియుక్తంగా ఉందండి ఏ విషయాన్ని చెప్పినా సరే ప్రమాణపూర్వకంగా చెబుతున్నారు యుక్తి పూర్వకంగా కూడా మళ్ళీ చెబుతున్నారు కానీ అన్నీ చాలా యుక్తియుక్తంగా కానీ ఒకచోట మాత్రం కొంచెం యుక్తి కొంచెం దుర్బలం నాకు అనిపిస్తోందండి ఎక్కడంటే పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాస బలం వల్ల ఇవాళ్ళ ఫలితాలు మనకు కలుగుతున్నాయి అని మీరు చెప్పారు అంతేకాకుండా ఇవాళ ఫలితాలను బట్టి ఇవాళ్ళ మనం ఏ ఫలితాలను పొందుతున్నామో ఆ ఫలితాలను బట్టి మనం వెనకటి ఏ కర్మలు చేశామో అది ఊహించుకోవచ్చని కూడా చెబుతున్నారు కానీ అలాంటివి ఆలోచించకుండా ఈనాటి అభ్యాస బలమే ఇవాళ్ ఆనాటి అభ్యాస ఫలితమే ఇవాళ ఫలితాలను ఇస్తోందని అదేవిధంగా ఇవాళ మనం సాధించినటువంటి అభ్యాసాల యొక్క బలం ఏదైతే ఉందో ఈ అభ్యాసాల బలం ఇవాళ అభ్యాసాల బలం పైజన్మకు సత్ఫలితాలను ఇస్తుందని గ్రహించాలని మీరు వెనక ముందుకు అన్వయం చేసి చెప్పారు దీనిలో ఏంటంటే ఇవాళ ఫలితాలు వెనకటి అభ్యాసాల వల్లే కలిగాయని మనకేమిటి రుజువు ఇవాళ మనకి సద్వాసనలో దుర్వాసనలో ఏవో ఉన్నాయి ఇవి ఇవాళ ఫలితాలు ఇవి ఇవి వెనకాల మనం చేసిన కర్మలకు మాత్రమే ఫలితాలు అని మనకేమో రుజువు ఉందా ఏదో ఊహిస్తున్నాం ఆ ఊహలు పట్టుకుని ఇవాళ నానా కష్టాలు పడి చాలా ఉపవాసాలు వ్రతాలు చేసి సదభ్యాసాలన్నీ చేస్తున్నాం ఒకవేళ మనం చేసినటువంటి ఊహ తప్పనుకోండి పూర్వకర్మ వల్ల ఇవాళ ఫలితం వచ్చింది మన ఊహ ఉందే ఆ ఊహ తప్పనుకోండి ఆ ఊహ మీద ఆధారపడి ఇవాళ మనం చేసేటువంటి శ్రమంతా కూడా బూడిదిలో పోసినటువంటి పన్నీరే కదా కనుక సందేహాస్పదంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఇంత కష్టపడటం సబబేనంటారా అని అడిగారు వశిష్ఠుడు రాంబాణలాగా సమాధానం చెప్పేశాడు రామా ముమ్మాటికి సబబే ఏమి సందేహం లేదు ఇవాల్టి ఫలితాలు నిన్నటి జన్మలో మనం చేసుకున్న అభ్యాసాల వల్ల వచ్చినటువంటి ఫలితాలే అని నీకు ముమ్మాటికి నిరూపించగలం నేను అయినా ఇప్పుడు నేను ఆ పని పెట్టుకోవడం లేదు ఆ పని చేయను ఎందుకంటే నీకు నీ యుక్తి ప్రకారంగానే నీ యుక్తి మీద ఆధారపడి సమాధానం చెబుతా ముందు తర్వాత రెండో సంగతి చూస్తా నువ్వన్నట్టుగానే ఇప్పటి ఫలితాలు వెనకటి అభ్యాసాల వల్ల మనం ఊహిస్తున్నాం ఈ ఊహ నిజం కాకవచ్చు కాకపోవచ్చు ఒకవేళ ఈ ఊహ నిజమే అయిందనుకో అప్పుడు నువ్వు చేసినటువంటి ఈనాటి అభ్యాసాల వల్ల వచ్చే జన్మలో సఫల మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ నువ్వు చేసినటువంటి ఊహ నిజంగా నిజమై ఉండి నువ్వు మాత్రం ఆ ఊహ తప్పేమో అనేటువంటి భ్రాంతిలో పడి ఇవాళ ఏమీ సదభ్యాసాలు చేయకుండా ఏమీ సరిగ్గా పని చేయకుండా ఉన్నావనుకో అప్పుడేం జరుగుతుంది నీకు రాబోయే జన్మలో నష్టాన్ని ఎవడూ ఆపలేడు ఎందుకని నువ్వు చేసిన ఊహేమో నిజంగా కరెక్టు అది తప్పేమో భ్రాంతిలో పడ్డావు తప్పేమో అనే కృషి మానేశావు అందువల్ల ఏం వచ్చే జన్మలో నీకు ఏ రకమైన సత్ఫలితము రాదు ఇది ఒక పరిస్థితి ఒకవేళ నీ ఊహ అంటే ఏమిటి పాతభ్యాసాల వల్లే ఈనాటి వాసనలు వస్తాయి అనేటువంటి ఊహ తప్పే అనుకో అయినా సరే నువ్వు ఈనాడు మంచి సదభ్యాసాలు చేశావు దీనివల్ల నీకు వచ్చే జన్మలో ఏదైనా నష్టం వస్తుందా అప్పుడు నష్టమైనా వచ్చేసే అవకాశం ఉందా కాగా ఈనాడు సదభ్యాసాలు చేస్తే ఏ రకమైనటువంటి నష్టము వచ్చేందుకు వీలు ఏది ఒకవేళ నువ్వు చేసిన నువ్వు ఊహ తప్పైనా సరే చెయ్యకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంది ఎందు ఎటువంటి సవకాశాలు గణాంక అవకాశాలు అంటే ప్రాబబిలిటీస్ అవి ఎక్కువగా ఉన్నాయి అంటే రిస్క్ తీసుకొని సదాభ్యాసం ఎగొట్టడం మంచిదా రిస్క్ లేకుండా ఉండటం కోసం ఆచరించడం మంచిదా యుక్తి ప్రకారం మాట్లాడుతున్నావు నువ్వు చేస్తేనేమో ఏ నష్టమూ లేదు చేయకపోతే మాత్రం నష్టం చేసే వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఉంది సవకాశం ఉంది అలాంటప్పుడు విఘ్నుడు ఎవడైనా సరే ఏం చేయాలి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డు చేసే తీరుతాడు అక్కడ పాముంది అన్నాడు ఒకడు వాడు అబద్ధం చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో సందేహం ఉంది ఎందుకైనా మంచిదే కర్ర చేతవచ్చు పోవట్లా ఎందుకని వాడు కనుక అబద్ధం చేతే కర్ర నష్టం లేదు ఒకవేళ నిజమే చెప్పాను అనుకోండి అప్పుడు కర్ర తీసుకెళ్ళలేదనుకోండి పాముతో చాలా ప్రమాదం అందుకోసమని ఎందుకైనా మంచిదని రిస్క్ లేకుండా ఉండటం కోసం కర్ర తీసుకుని ఎట్ట పెడుతున్నాడో బాగుంది అనుమానంతో అలాగే మనం కూడా ఏ రకమైన రిస్క్ లేకుండా ఉండటం కోసం ఈనాడు సదాభ్యాసాల బలం పెంచుకోవాలని పెంచుకొని తీరాలి అదే నేను చెప్పా ఏపోతే రామా సదభ్యాసాల వల్ల ఫలితం వస్తుంది అనేది ఊహ కాదని అది సత్యమని నీకు నేను సులభంగా రుజువు ఎలాగంటే ఇ కుమారం సందేహవర్జితం వశిష్ట మహర్షి లోకంలో అందరికీ ఉండేటువంటి నిత్యానుభవాన్ని ఒకదాన్ని ఉదాహరణగా ఇస్తున్నాడు ఏమంటే లోకంలో చిన్న పిల్లలకు పెద్ద పెద్ద పాఠాలు చదువుతూ ఉంటారు పాఠాలు పెద్ద పెద్ద ఒకసారి చెప్పేస్తే వాళ్ళకి త్వరగా రావడం లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లలు గట్టిగా అభ్యాసం చేస్తూ ఉంటారు అంటే మళ్ళీ మళ్ళీ చదివిందే చదువుతూ ఉంటారు అలా అభ్యాసం చేస్తే పెద్ద పెద్ద పాఠాలు కూడా గడగడగా అప్పచెప్పేస్తున్నారు వాళ్ళు ఇలా పాఠాలను అభ్యాసం చేసే ముందర ఆ పిల్లలకు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులకు కాని ఆ పిల్లల గురువులకు కాని ఈ అభ్యాసం వల్ల ఫలితం ఉంటుందో లేదో అనేటువంటి సందేహం ఏ ఒక్కరికి ఏనాడు కలగడం లేదు ఎవరికీ లేని సందేహం నీకెలా వచ్చిందయ్యా అభ్యాసం చేస్తే ఫలితం ఉంటుంది అనేది ప్రతి వాళ్ళకి పసిపిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ అనుభవంలో ఉంది ఎలాగ ఉంది సందేహవర్జితంగా ఉంది అంటే ఏ రకమైన సందేహం లేనటువంటి నిశ్చయం అలాంటప్పుడు నేను చేసేటువంటి అభ్యాసాలకి ఫలితం ఉంటుందో లేదో సందేహం నీకెలా వచ్చింది అభ్యాసం చేశామంటే ఫలితం తీరాలి ఆ ఫలితం ఈ జన్మలో కనిపించలేదంటే వచ్చే జన్మలో కనిపించి తీరాలి ఇంత స్పష్టంగా యుక్తి కనిపిస్తుంటే లాజిక్ కనిపిస్తుంటే తర్కం కనిపిస్తుంటే దాన్ని కాదంటానికి నీకేమిటి ఆధారం కనుక రామా ఏ సందేహాలకి తాగులేవు నీవు ఆచరించవలసినటువంటి మార్గాన్ని స్పష్టంగా నిర్దేశనం చేస్తున్నా విను ఇప్పుడు నువ్వు పరమ సత్యం ఏదో తెలియనటువంటి స్థితిలో ఉన్నావు ఇప్పుడు నీలో శుభవాసనలు అశుభవాసనలు కూడా కలగాపులగంగా ఉన్నాయి అందుచేత నువ్వు నేం చేయాలంటే నీ సొంత ఆలోచనలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు ఇవ్వబోహు గురు శాస్త్ర ప్రమాణ ఇస్తూ నిర్ణీతం తావద్ ఆచర చేయాలి ఇప్పుడు గురు శాస్త్ర ప్రమాణయిస్తు ఇస్తూ నిర్ణీతం గురువులు శాస్త్రములు ప్రమాణపూర్వకంగా ఏది నిర్ణయం చేస్తారో దాన్ని ఆచరించు నువ్వు సత్యం తెలియనటువంటి స్థితిలో ఉన్నావు కదా సత్యం తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ యొక్క ఆలోచనలకు ప్రాధాన్యమైపోకు సత్యం తెలిసినటువంటి గురువులు ఉన్నారు ఆ సత్యాన్ని బోధించేటువంటి శాస్త్ర ప్రమాణాలున్నాయి వాటిలో ఏ నిర్ణయాలున్నాయో దాని ప్రకారంగా ఆచరణ జరుపుకో గురువులు శాస్త్రాలు ప్రమాణపూర్వకంగా కొన్ని నిర్ణయాలు చేశారు ఆ నిర్ణయాల ప్రకారం నడుచుకో అలా చేస్తూ పోతే నీలోని అశుభవాసనలు తొలగిపోతాయి శుభవాసనలు మిగిలిపోతాయి అప్పుడేం జరుగుతుంది పక్వ కషాయణ నూనం విజ్ఞాత వస్తునా అన్నాడు ఏం జరుగుతుందంటే పక్వ కషాయేణ అలా అశుభవాసనలే గనక తొలగిపోయి శుభవాసనలు ఒక్కటే గనక మిగిలినట్లయితే ఆ దశలో నీ పరిపక్వం అవుతుంది పక్వ కషాయం అంటే కషాయంలాగా పరిపక్వం అవుతుంది దానివల్ల ఏం జరుగుతుంది పరతత్వ దర్శనం నీకు లభిస్తుంది విజ్ఞాత వస్తునా అంటే వస్తువు అంటే పరతత్వ వస్తువు యొక్క దర్శనం నీకు విజ్ఞాత అవుతుంది అలా పరతత్వ దర్శనం లభించినాక నువ్వు నీలోని అశుభవాసనల్ని కూడా అప్రయత్నంగానే పరిత్యాగం చేస్తావు శుభవాసనలు కూడా పరిత్యాగం చేసేస్తావు ఏ వాసన ఉండదు శుభవాసన ఉండదు అశుభవాసన ఉండదు అప్పుడు నీవు సుఖదుఖాలు రెండు లేనటువంటి ఆనంద స్థితికి చేరుకుంటావు రామా నువ్వు అనుసరించవలసినటువంటి ఆచరణ ప్రణాళిక ఇదే ఇంతకంటే నీకు ఆచరించవలసింది ఏమి లేదు అని చెప్పాడు అయితే ఇక్కడ శ్రోతలకు ఒక చిన్న మనవి చేయాలి ఏంటంటే వశిష్టుడి మాటల్లో చివరిలో సుఖదుఖాలకు అతీతమైనటువంటి ఆనంద స్థితి అనే మాట వచ్చింది సుఖము ఆనందం అంటే సమానమే కదా రెండు ఒకటే కదా సుఖదుఖాలకు అతీతమైనటువంటి ఆనందం అంటాడేమిటి అని మనకి సందేహం కలుగుతుంది మన వాళ్ళకి లోకంలో సామాన్యంగా మనకు కలిగేటువంటి సుఖాలన్నీ కూడా ఇంద్రియాల వల్లే కలుగుతూ ఉంటాయి అయితే ప్రతిరోజు గాఢ నిద్రలో సుషుప్తి అవస్థ అనేటువంటి ఒక అవస్థని మనమంతా కూడా అనుభవిస్తూనే ఉంటాం ఆ సుషుప్తి అవస్థను అనుభవించి బయటికి వచ్చాక అమ్మయ్యా హాయిగా సుఖంగా నిద్రపోయాను అని మెలుగు వచ్చాక మనమే చెబుతూ ఉంటాం ఈ సుషుప్తి అవస్థా సమయంలో ఇంద్రియాలు కానీ మనస్సు కానీ పనిచేయటం లేదు అయినా సరే ఆ సమయంలో ఒకనొక హాయి ఒకనొక సుఖము ఒక అనుప ఆనందం ఏ పేరైనా పెట్టండి అది అనుభవానికి వస్తోంది ఇది మామూలుగా ఇంద్రియాల ద్వారా మనకి అనుభవానికి వచ్చేటువంటి సుఖంలాగా కాని మళ్లీ మళ్లీ రావాలనేటువంటి కోరికను కలిగిస్తూనే ఉంటుంది మామూలు సుఖాల్లో ఎలాగైతే ఇవి మళ్లీ రావాలనేటువంటి కోరిక ఉంటుందో అలాగే మళ్ళీ మళ్ళీ కూడా ఈ సుషుప్తి సుఖం రావాలనే కోరిక కూడా అది కలుగుతూ ఉంటుంది అంచేత మామూలు సుఖాలకి ఈ సుషృప్తిలో కలిగేటువంటి సుఖానికి ఒక పోలిక ఉంది ఎందుకని ప్రతివాడికి కూడా నాకు మళ్ళీ నిద్రా సుఖం కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు కదా అందువల్ల ఇది కూడా సుఖాల జాతిలో చేరిందే అంతవరకు సందేహం లేదు కానీ మామూలు సుఖాలకి దీనికి ఒక ప్రబలమైనటువంటి భేదం ఉంది ఏమంటే ఈ సుషుప్తి సుఖం ఉందే అది ఇంద్రియాల వల్ల కాని మనస్సు వల్ల కానీ కలగదు ఎందుకని ఆ సమయంలో ఇంద్రియాలు మనస్సు పనిచేయటం లేదుగా నిద్రా సమయంలో అందుకోసమని అంచేత మామూలు సుఖానికి ఈ సుషుప్తి సుఖానికి కలిగినటువంటి భేదం స్పష్టంగా తెలిసినందుకోసంగాను ఈ సుషుప్తి సుఖానికి ఆనందము అని ప్రత్యేకంగా పేరు పెట్టారు పెద్దలు ఈ దృష్టితో చూసినప్పుడు సుఖం వేరు ఆనందం వేరు ఆత్మానందం అని మనం వ్యవహరించుకునేటువంటి ఆనందం కూడా ఇలాంటిదే అంటే ఇలాంటిదంటే ఏమిటి ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా కలిగేటువంటి ఆనందం అనమాట అందుకని వశిష్ఠుడు సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఆనంద స్థితి అన్నప్పుడు కూడా ఆనందం అంటే ఆత్మానందము ఇంద్రియాదులతో సంబంధం లేకుండా మనకి కలిగేటువంటి ఆత్మానందము అని మనం అర్థం చేసుకోవాలి వేదాంత గ్రంథాలలో ఒకొక్కప్పుడు ఆనందము సుఖము పదాలను సమానార్థకాలు కూడా వ్యవహరిస్తూనే ఉంటారు సమానార్థకాలుగా కూడా వ్యవహరిస్తూనే ఉంటారు కానీ ఎక్కువగా ఆనందం అనే పదాన్ని పారిభాషిక పదంగానే స్వీకరించి ఆత్మానందం అనే అర్థంలోనే ఉపయోగిస్తూ ఉంటారు వేదాంత గ్రంథాలు మనం చదివేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇంతకు మన ప్రకటనలో మనం చెప్పవచ్చిన విషయం ఏంటంటే వశిష్ఠుడు చెప్పినటువంటి అసలు విషయం ఇక్కడ మనం ఏమిటి రాముడికి ఉపాయం చెబుతున్నాడు శ్రీరాముడి యొక్క కార్యాచరణ ప్రణాళిక అది చెప్తున్నాడు ఆ కార్యాచరణ ప్రణాళిక ఫలితాన్ని కూడా ఆయన చెప్పాడు పక్వ కషాయేనా అన్నాడు మనస్సు పక్వ కషాయం అవుతుంది అప్పుడేం జరుగుతుంది విజ్ఞాన వస్తునా అన్నాడు విజ్ఞాత వస్తునా అన్నాడు వస్తువు విజ్ఞాతం అవుతుంది అంటే పరమార్థమైనటువంటి ఆత్మ పదార్థం మనకి విజ్ఞాతం అవుతుంది ఈ విషయాన్ని కూడా మనం గతవారంలో చెప్పిన మాటలే ఈ ముముక్షు వ్యవహార ప్రకటనలో వశిష్ఠ మహర్షి యొక్క బోధనా ప్రణాళిక ఏమిటో మనం పూర్ణమై చెప్పుకున్నాం ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ఆ ప్రణాళిక ప్రకారంగా వశిష్ఠ మహర్షి మున్ముందుగా పురుష ప్రయత్నం యొక్క ప్రాధాన్యాన్ని గురించి వివరించదలుచుకున్నాడు ఆ తర్వాత ఆయన ఆత్మతత్వ విచారణ గురించి చెప్పదలుచుకున్నాడు ఈ రెండు మెట్లలో మొదటగా నాలుగవ సర్గ దగ్గర నుంచి తొమ్మిదవ సర్గ దాకా మొత్తం ఆరు సర్గలు ఈ ఆరు సర్గల్లోనూ పురుష ప్రయత్నం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి విస్తారంగా వివరించేశాడు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తొమ్మిదవ సర్గ యొక్క చివరి భాగంలో ఉన్నాం ఇంకా ఇది పూర్తికాల ఈ పురుష ప్రయత్న ప్రకరణం చివరికి వస్తోంది ఈ చివరికి వచ్చే ముందర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పురుష ప్రయత్నాన్ని గురించి ఇంత చర్చ చేశారు కదా ఆరు సరకాల చర్చ చేశారు కదా చివరికి ఏం తేలినట్టు ఈ చర్చ ఎన్ని రకాల మెలికలు తిరిగినట్టు ఆ వంపు సంపులన్నీ కూడా మనకి తెలియాలంటే మనం మళ్ళీ ఒకసారి ఈ విషయాన్ని సింహావలోకనం చేసుకోవాలి ఆ పని చేద్దాం ఇప్పుడు ఏమిటంటే మామూలుగా మానవులు తాం అనుకున్నట్లుగా పనులన్నీ జరిగితే అది మనప్రతాపమే అంటారు అనుకున్నట్లుగా గనక పనులు జరగకపోతే దైవానుకూల్యం కలిసి రాలేదండి దానికి మనమేం చేస్తాం ఎవడేం చేస్తాడు అని వేస్తారు పని చెడిపోయినప్పుడు మాత్రమే దైవం సంగతి మనిషి పని సాగినప్పుడు దాని పేరే లేదు అందువల్ల దైవం అంటే ఏమిటి ఇది నిజంగానే స్వతంత్రమైన శక్తి అవునా కాదా అనే సందేహాలు వస్తాయి ఎవరికైనా సరే ఈ ప్రశ్నతోనే వశిష్ఠుడు తన యొక్క చర్చ ప్రారంభించాడు లోకంలో మామూలుగా ఏం చెప్పుకుంటారంటే కొందరికి అనుకున్న పనులన్నీ చకచకా సాగిపోతూ ఉంటాయండి మరికొందరికి మాత్రం అంతకంటే శక్తియుక్తులు ఎక్కువే ఉన్నప్పటికీ కూడా పనులు కలిసి రావు ఎందుకంటే వీరికి దైవానుకూలం లేదు కనుక దైవం అనేటువంటి ఒక స్వతంత్ర శక్తి ఉంది అది అనుకూలించిన వారికి పనులు బాగా జరుగుతూ ఉంటాయి అది అనుకూలంగా లేని వాళ్లకు పనులు జరగవు అంటూ ఉంటారు ఇది లోక సామాన్యంగా అందరూ చెప్పుకునే మాట ఇక్కడే వశిష్ఠ మహర్షి ఒక ప్రశ్న లావదీశాడు ఏమనంటే దయమనే పేరుతో ఒక స్వతంత్రమైన శక్తి ఉన్నట్లయితే అది కొందరికి మాత్రమే అనుకూలంగా ఉండి మరికొందరికి వ్యతిరేకంగా ఉండవలసిన పనేమిటి ఆ పని ఎందుకు వచ్చింది అని ఆయన ప్రశ్న తీశాడు దాని మీద బాగా విచారణ చేశాడు చేసి మానవులు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల సముదాయాన్నే దైవమని పిలుస్తున్నారు తప్పితే వేరే దైవం అనేది వేరే లేదు అని నిరూపణ చేశాడు ఆయన లోకం దైవము విధి ఇటువంటి పేర్లతో ఏదైతే అనుకుంటోందో అది ఒకప్పుడు నీవు చేసుకున్న కర్మే తప్పితే మరొకటి కాదు అందువల్ల ఈనాడు నీవు చేసుకునే కొత్త కర్మతో పాత కర్మను జయించవచ్చు అని కూడా ఆయన ఈ సందర్భంగా నిరూపణ చేశాడు ఇలా నిరూపించి ప్రతి మానవుడు కూడా ఈ జన్మలో మంచి వాసనలు కలిగేటట్టుగా కృషి చేసుకోవాలని కార్యాచరణ ప్రణాళిక దగ్గరికి తీసుకొచ్చాడు ఈ ఆరు సర్గల్లోనూ జరిగిన చర్చకు సారాంశం ఇది ఈ చర్చంతా చేసి చేసి మానవుడు ఆచరించవలసినటువంటి కార్యాచరణ మార్గానికి తీసుకొచ్చాడు రాముడి యొక్క ప్రశ్న రూపంలో నేనేం చేయాలి అంటే ఆ కార్యాచరణ మార్గాన్ని ఇప్పుడు చెబుతున్నాడు ఏమిటి ఆ కార్యాచరణ మార్గం అంటే జ్ఞాన సాధన జ్ఞానాన్ని సాధించుకోవాలి తనలో సద్వాసనలు పెంచుకునేందుకు కావలసినటువంటి వాతావరణాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకుని తద్వారా తనలో జ్ఞానావతరణ కలిగించుకోవాలి జ్ఞానాన్ని తనలో వచ్చేట్టుగా చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని సాధించుకునే విధానాన్ని చెప్పపోవాలి ఇప్పుడు అది చెప్పబోతూ మున్ముందుగా బ్రహ్మగారి దగ్గర నుంచి తనదాకా ఈ జ్ఞానం దిగి క్రమ ఉందే దాన్ని వర్ణించాలని ఆయన సంకల్పించాడు ఎందుకని విశ్వామిత్ర మహర్షి ఏమో నిషధ పర్వతం మీద విశ్వామిత్ర మహర్షికి వశిష్ట మహర్షికి కలిపి చేసినటువంటి ఉపదేశాన్ని రాముడికి అందించవయ్యా అని చెప్పాడు మొదట్లో సరే సరే అంటూనే వశిష్ట మహర్షి ఏమో ఇంకా ఈ సృష్టి జనక్క ముందు మొట్టమొదటి రోజుల్లో తనకు బ్రహ్మగారు ఒక మహాజ్ఞానాన్ని ఉపదేశం చేశాడని ఆ జ్ఞానాన్ని సమస్త మానవ జాతికి అందించడమే తనకి విధిగా ఏర్పాటు చేశాడని ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తానని రాముడికి ముందర చెప్పాడు అలా చెప్పి ప్రారంభించాడు ఈ మధ్యలో రాముడి ప్రశ్న ఇవన్నీ వచ్చినాయి అందుచేత ఇప్పుడు మళ్లీ వశిష్ఠ మహర్షి తను ముందర ఏదైతే చెప్పాడో సృష్టి యొక్క ప్రారంభంలో బ్రహ్మగారు తనకు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని నీకు చెబుతానయ్యా అని రాముడికి ఏ మాట మొదట్లో చెప్పాడో దానికి పీఠికగా వశిష్ఠుడు ఏం చేశాడంటే ముందుగా ఒక కొత్త విషయాన్ని ఇప్పుడు ఆవిష్కరించడం ప్రారంభించాడు ఏమిటంటే ఆయన అంటున్నాడు రామా ఈ సృష్టిని బాగా పరిశీలించు చూడు ఈ భూమి ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ చూడు చుష్టుత పైన కింద అంతా చూడు ఇవన్నీ కూడా వాటి వాటి నియమిత మార్గాలలో నియమిత వేగాలతో క్రమం తప్పకుండా సంచరిస్తున్నాయి అలాగే మనిషికి మనిషే పుడుతున్నాడు ఆవుకి ఆవే పుడుతోంది ఈ నియమం కూడా ఎక్కడా తపడం లేదు అగ్ని ఎల్లప్పుడూ దహిస్తూనే ఉంది వాయువు ఎల్లప్పుడూ కదిలిస్తూనే ఉంది ఇలా ప్రపంచంలో మహాభూతాలన్నీ కూడా వేటి పని అవే చేసుకుంటున్నాయి ఎక్కడా నియమం తప్పడం లేదు ఋతువులు తమ నియమం వస్తున్నాయి వస్తున్నాయి పోతున్నాయి సృష్టి ప్రళయాలు అవి కూడా తమ నియమ వస్తున్నాయి పోతున్నాయి నడుస్తున్నాయి ఇలా సృష్టిలోని ప్రక్రియలన్నీ కూడా నియమబద్ధంగా నడిచేటువంటి ప్రక్రియని ఏమని పిలుస్తారంటే నియతి నియతి అని పిలుస్తారు లోకంలో ప్రతి వైజ్ఞానికుడు కూడా తను పరిశోధనలు చేయవలసినటువంటి విషయంలో నియతి ఏమిటో కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాడు నియతి అంటే ఏమిటి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక వైద్య శాస్త్రజ్ఞుడు ఉన్నాడు ఒక కొత్త ఔషధాన్ని పరిశోధన చేయాలని ప్రారంభించాడు ఒక మూలిక దొరికింది వాడికి ఆ ఔషధం వల్ల ఆవశ్యకంగా వచ్చేటువంటి గుణాలేమిటి అని పరిశోధన చేస్తాడు అంటే ఆ ఔషధానికి సంబంధించినటువంటి నియతిని కనిపెడతాడు అనమాట ఈ ఔషధాన్ని ప్రయోగిస్తే ఏమేమి గుణాలు వస్తాయి అని కనిపెడతాడు ఈ ఔషధం ఫలానా వ్యాధిని పోగొడుతుంది అనే సత్యమే నియతి అంటే ఆ నియతిని వాడు కనిపెడతాడు కనిపెట్టాక ఇక వాడు మాటిమాటికి ఆ విషయం మీద పరిశోధన చేయక్కలేదు ఆ వ్యాధి ఉన్న చోటల్లా ఔషధం వేసేస్తాడు వ్యాధి తగ్గిపోతూ ఉంటుంది ఈ నియతిని కనిపెట్టినాక పరిశోధకుడు మాత్రమే కాక ఎవడు ఆ ఔషధాన్ని ఆ విధంగా ఉపయోగించినా సరే ఫలితం అలాగే వస్తూ ఉంటుంది అలా వస్తే అది నియతి అప్పుడు దానికి నియతి అనే పేరు రామా ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఈ సృష్టిలో ప్రతి అణువు ప్రతి గోళము ప్రతి జీవి ప్రతి బ్రహ్మాండము అన్నీ కూడా ఒకనొక నియతి ప్రకారమే నడుస్తున్నట్టుగా మనకి స్పష్టంగా గమనిస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది నియతి అంటే ఏమిటి అని ఇప్పుడు నువ్వు ఆలోచించు నియతి కనిపిస్తోంది బాగా లోతుగా వెళ్ళాలి ఇప్పుడు ఆలోచన అంటే ఎందుకంటే నేను చెప్పబోయేదానికి దీనికి సంబంధం ఉంది ఆలోచించు నియతి అంటే ఏమిటి అన్నాడు రాముడు కొంచెం ఆలోచించి చెప్పాడు రాముడు అంటున్నాడు గురుదేవా మీరు నియతి గురించి వివరించిన విధానాన్ని బట్టి చూస్తే లోకంలో అందరూ చెప్పుకునేటువంటి దైవము మీరు చెప్పే నియతి రెండు ఒకటి ఏమేమని మొదట్లో కొంచెం సందేహం కలిగింది కానీ బాగా పరిశీలించి చూస్తే దైవం అనేది జీవి యొక్క పురాతన కర్మే తప్పితే మరొకటి కాదని ఇందాకనే మనకి అనేక రకాలుగా నిరూపణ జరిగిపోయింది అంచేత ఆ దైవము ఈ నియతి రెండూ ఒకటి కావడానికి వీల్లేదు కనుక మీరు చెప్పే నియతి ఏమిటి అనే దాని కనుక ఆలోచించినట్లయితే వస్తువు యొక్క స్వభావమే నియతి వస్తు స్వభావమే నియతి అని నాకు అనిపిస్తోంది గురుదేవా అన్నాడు ఆ మాట వినేసరికి వశిష్ఠుడికి చాలా సంతోషమైంది ఆయన అన్నాడు రామా విషయానికి బాగా దగ్గరగా వచ్చేసేవయ్య కొంచెం మాత్రం తేడా ఉంది ఆ తేడా చూతా విను యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతి సా వినేతృత్వం సా వినేయ వినేయత యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా దాని పేరే సత్తా దాని పేరే మరో పేరు నియతి ఉచ్యతే అదే నియతి ప్రపంచంలో యథార్థంగా ఉన్న సత్య పదార్థం ఏమిటయ్యా అంటే పరబ్రహ్మ ఒక్కటే మనకు కనిపించేటువంటి దృశ్య ప్రపంచంలోని వస్తువులన్నిటికీ కూడా సత్యమైన సత్తా లేదు సత్తా అంటే ఉండటం అనమాట సత్త లేదు తెలుగులో సత్తా అంటే బలం మనం ఈ వేదాంత ప్రకరణలో సత్తా అంటే ఉండటం ఉనికి ఉనికిని సత్తా అని పిలుస్తారు ఉనికి తెలుగులో చెప్పచ్చు ఈ ప్రకటనలో బాగుంటుంది కనుక సత్తా అనే పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం కానీ వస్తువులన్నిటిలోనూ కూడా సత్యమైన సత్తా లేదు కానీ పరబ్రహ్మలో గల సత్తాయే వీటిలో కూడా సంక్రమించి వీటి కూడా సత్తా ఉన్నట్టుగా అంటే ఉనికి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఈ వర్తమాన కాలంలో కొన్ని వస్తువులు మనం ఎదురకుండా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనే వర్తమాన కాల క్రియాపదంతో మనం వ్యవహరిస్తున్నాం భవిష్యత్ కాలంలో మరికొన్ని పదార్థాలు జన్మించబోతున్నాయి వాటిని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే అవి ఉండబోతున్నాయి అని భవిష్యత్ కాల క్రియాపదం వేసి మనం ప్రయోగం చేసి మాట్లాడుతుంటాం ఉన్నాయి ఉండబోతున్నాయి రెండు పదాలు వీటి గురించి కొంచెం ఆలోచించండి ఉండడం అనే క్రియ రెండిట్లోనూ సమానంగానే వ్యాపించి ఉంది భేదం అంటే ఏమిటి ఇక్కడ ఉన్న భేదం వల్ల క్రియలు లేదు కాలంతో ఉంది కాలం అంటే ఏమిటి కాలం అంటే ఇదవత్మని నిర్వచించి చెప్పేందుకు వీలు కాదు ఇదవిత్వని నిర్వచించేందుకు వీలు లేనటువంటి పదార్థం కాదు గనక దానితో ఉన్నటువంటి సంబంధాన్ని గనక విడదీసేసి చూసినట్లయితే ఉండబోతున్నాయి ఉన్నాయి రెండు పదాల్లోనూ ఉన్న అర్థాలకి భేదం ఏమిటి ఏమీ లేదు అక్కడున్న క్రియ ఒకటే ఉండటమే అప్పుడు దానికి ఏమిటి అర్థం ఉనికి అని పిలుస్తాం అప్పుడు ఈ ఉనికియే నియతి సత్తా నియతి ఉచ్యతే ఇది అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుదాం ఏమిటంటే మట్టి ముద్దు ఉంది దాంట్లోంచి వచ్చినటువంటి కుండ ఉంది మట్టి ముద్దలో కుండ వస్తుంది అనేది లోకంలో ఉన్నటువంటి నియతి ఇప్పుడు ఆలోచించండి నియతి అంటే ఏమిటి మట్టి ఉంది కుండ ఉండబోతోంది కాలం ప్రకారం వరుస ఇది మట్టి కారణం కొండ కార్యం కారణ కార్యాల వరస ఈ రకంగా ఉంటుంది కారణం ముందు కార్యం తర్వాత దీన్నే మరో రకంగా చూస్తే మట్టి నియామకం కుండ నియమ్యం అంటే రూపాన్నిచ్చేది మట్టి రూపాన్ని పొందేది కుండ తేలిగ్గా ఉండడం కోసం తేలిక మాటలు చెప్పుకుంటున్నాం అంటే నియమ్యము నియామకం అనే పదాలకి మనం తేలిగ్గా అర్థం చెప్పుకుంటున్నాం అన్నమాట మట్టి ఉన్నది అన్నప్పుడు నిజంగా దానిలో ఉండేది మట్టి వర్తమానకాలం కాదు కుండ ఉండబోతోంది అన్నప్పుడు కూడా దానిలో ఉండబోయేది మట్టే కాని భవిష్యత్ కాలం కాదు కనుక ఈ ఉదాహరణలో ఉన్నది ఉండబోతోంది అని రెండు పదాలతోనూ అనుగతంగా ఉండేది ఏమిటంటే అది మట్టే అర్థంగా ఏమిటంటే ఉన్నది అని పదం ఉపయోగించాం ఉండబోతోంది అని పదం ఉపయోగించాం ఉన్నది మట్టి ఉండబోతోంది కుండ ఈ రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది మట్టే తప్పితే కాలం కాదు దీంట్లో వర్తమాన కాలం పీటేసి కూర్చోలేదు దాంట్లో భవిష్యత్ కాలం పీటేసి కూర్చోలేదు రెండిట్లోనూ పేటేసు కూర్చున్నది మట్టే అంచేది రెండిట్లోనూ అనుగుతంగా ఉన్నది ఏమిటంటే అది మట్టే అలాగే కారణము కార్యము వ్యవహారం చేసినప్పుడు కారణత్వం అనేది మనం పెట్టుకున్న పేరే కానీ అక్కడ నిజంగా ఉన్నది మట్టే ఏమిటి కారణం మట్టి కార్యంకున్న కదండి దాంట్లో ఉన్నదేమిటి కారణం అనేది మనం పెట్టాం పేరు అక్కడ ఉన్నదేమిటి మట్టి మాత్రమే అలాగే కుండ కార్యం అని చెప్పినప్పుడు కార్యత్వం అనేది మనం పెట్టిన పేరు పెట్టుకున్న పేరు మన వ్యవహారం కోసం మన చర్చ కోసం అంతేగాని అక్కడ ఉన్నదేమిటి మట్టి మాత్రమే కనుక కారణ కార్యాలు రెండిట్లోనూ కూడా అనుగతంగా ఉన్నదేమిటి అంటే మళ్ళీ మట్టి మాత్రమే అలాగే నియామకము నియమ్యము అనే వ్యవహారం మనం చర్చ కోసం పెట్టుకున్నాం నియామకం రూపాన్ని కలిగించేది నియమ్యం అంటే రూపాన్ని పొందేది ఈ రకమైనటువంటి వ్యవహారం పెట్టుకున్నప్పుడు కూడా నియామకంలోనూ నియమ్యంలోనూ కూడా అనుగతంగా ఉన్నది మట్టి మాత్రమే కానీ పేరే మనం పెట్టుకునే పేర్లు కాదు ఇలా అనుగతంగా ఉండేదాని పేరే నియతి మట్టిని కార్యకారణాలుగా చూసినా అనుగతంగా ఉండేది మట్టే నియామక నియమ్యాలుగా చూసినా అనుగతంగా ఉండేది మట్టే భూతము వర్తమానము భవిష్యత్తు అనే పేరుతో చూసిన అనుగతంగా ఉండేది మట్టే ఇట్లా అనుగతంగా ఏదైతే ఉంటుందో దాని పేరే నియతి రామా ఇప్పుడు చెప్పు దీన్నే వెనక్కి తిప్పి చూపిస్తాను నియతి అనుగతంగా ఉంటుంది గనక నియామక నియమ్యాలు రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది నియతి కారణకార్యాలు రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది నియతి వర్తమాన భవిష్యత్ కాలాలు రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది నియతి ఏంటి ఇందాక చెప్పిందన్నే మాటలు మార్చేం అంతకంటే ఏం లేదు ఎందుకోసం చర్చకి అనుకూలంగా ఉండేందుకోసం మన ప్రస్తుత ఉదాహరణలో నియతి అంటే మట్టి ఇదే న్యాయాన్ని ప్రపంచమనే కార్యానికి పరబ్రహ్మం కారణానికి సమన్వయం చేస్తుడు అక్కడ రెండిట్లోనూ అనుగతంగా ఉన్నదేమిటి సత్త అంటే ఉనికి అందువల్ల లోకం మొత్తం మీద నియతి అంటే ఏమిటి అంటే సత్త ఒకటే ఉనికి ఒకటే ఆ సత్తయే యథార్థమైన బ్రహ్మతత్వం అందుకే ఇందాక నేనేం చెప్పానంటే యథాస్థితం తత్వం సత్తా నియతిహి ఉచ్యతే అన్న యథార్థమై ఉండేటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే సత్త ఉనికి అదే నియతి ఒకేదానికి రెండు పేర్లు అంతే ఇక కారణ కార్యాలలోనూ వర్తమాన భవిష్యత్తులలోనూ కూడా అలాగే నియామక నియమ్యాలలోనూ కూడా అనుగతంగా ఉండేది నియతే గనుక నీకు ఇందాక ఆ శ్లోకంలో పైభాగంలో ఏం చెప్పానంటే సా వినేతు వినేతృత్వం సా వినేయ వినేయత అని చెప్పాను అంటే ఏమిటి కారణరూపంలోనూ కార్యరూపంలోనూ ఉండేది ఒకే ఒక పదార్థం కనుకనే లోకంలో ఎవరైనా సరే ఒక కారణానికి ఒక కార్యానికి గల సంబంధాన్ని కనిపెడితే వాటిలో ఉన్న నియతి అనగా సత్తా లక్షణం ఏ మార్పు లేకుండా శిరాశాసనంలాగా ఉండిపోతుంది ఈ నియతి గురించి నీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్పానంటే రామా పురుష ప్రయత్నానికి ఫలితానికి ఇలాంటి నియతి ఉంటుంది నియతిని ఈ రకంగా అర్థం చేసుకోక కొందరు నియతి అంటే దైవమే అని విధి అని పొరపాటు ఉంటారు నువ్వు అలాంటి పొరపాటు పడలేదు అది చాలా సంతోషంగా ఉంది పురుషకారానికి ఫలితానికి గల సత్తారూపమైనటువంటి నియతిని నువ్వు బాగా గుర్తించు నువ్వు వస్తు స్వభావాన్ని గుర్తించావు అది దగ్గరికి వచ్చినట్టే వస్తు స్వభావానికి అంటే వస్తువు యొక్క సత్తారూపము అదే నియతి అని నువ్వు గుర్తించు అంటే కారణమే కార్యం మట్టే కొండ రెంటికి భేదం లేదు మట్టి అన్నా కొండ అన్నా నిజంగా అక్కడ ఉన్న వస్తువు ఏంటంటే మట్టే అంటే కారణమే కార్యం రెంటికి తేడా లేదు అలాగే నువ్వు చేసే పురుష ప్రయత్నానికి నువ్వు పొందే ఫలితానికి కూడా ఏమీ భేదం లేదు కనుక రామా అత పౌరుషమాశ్రీత్య శ్రేయసే నిత్యబాంధవం ఏకాగ్రం కురు తచ్చిత్తం శృణుచోక్తం ఇదం మమ రామ శృణు విను నేను చెప్పేది విను ఉక్తం ఇదం మమ పురుష ప్రయత్నము శ్రేయస్సు అనేవి కారణకార్యాల నిత్య సంధువులని నువ్వు గ్రహించు నా మాట విని నీ మనస్సును సర్వకాల సర్వావస్థలోనూ కూడా సద్వాసనల మీద ఏకాగ్రించి మనస్సుకి ఇంద్రియాలకి ఒక స్వభావం ఉంది ఏమిటంటే అవి ఎంతసేపటికి మోక్షం కంటే కింది మెట్టులో ఉన్నటువంటి ఇహలోక సుఖాల మీద ఆ తర్వాత పరలోక సుఖాల మీద ఆశతో ఆరాటపడతాయే కానీ అంతకన్నా పైకి పోలేవు అది వాటి స్వభావం అందుచేత నువ్వేం చేయాలంటే వాటి స్వభావం ఇలా ఉందిరా తెలుసుకుని నీ పురుష ప్రయత్నంతో వాటిని నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అలా చేసుకుంటే ఏం జరుగుతుంది మోక్షోపాయాలను గురించి నేను ఇప్పుడు నీకు చేయబోయే ఉపదేశమంతా అంతా కూడా పూర్తిగా ఉపయోగిస్తుంది నేనిప్పుడు చెప్పబోయే ఈ ఉపదేశ గ్రంథం కూడా నేను నా స్వకపోల కల్పితంగా నేను ఏదో కథలు కథలుగా కల్పించి చెబుతున్నాను అనుకుంటా ఏమో కల్పిత కథల్లాగా అలా కాదు నేనేమీ కల్పిత కథలు నీకు చెప్పట్లేదు కల్పిత ఉపదేశం కూడా నీకు చెప్పట్లేదు జరిగింది నాకు అనుభవంలో ఉన్నది నీకు చెబుతున్నాను ఏమిటి అంటే ఈ శ్వేత వరాహ కల్పం యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఈ మహోపదేశాన్ని నాకు స్వయంగా చేశాడు ఆ ఉపదేశం వలనే నాకు సమస్త దుఃఖాలు నశించిపోయాయి ఆయన చెప్పింది ఏదో గుడ్డిగా చెప్పడం కాదు నేను పూర్తిగా అనుభవించి ఆత్మానందాన్ని పొంది సమస్త దుఃఖాలని కూడా తరించి నీకు నేను అనుభవపూర్వకంగా ఈ మాట చెబుతున్నాను కనుక ఆ ఉపదేశాన్ని నీవు కూడా జాగ్రత్తగా విన్నట్లయితే తిరుగులేనటువంటి శాశ్వతానందాన్ని నువ్వు పొందుతావయ్యా రామా అందుకోసం జాగ్రత్తగా విను అని వశిష్ఠుడు అనేటప్పటికీ రాముడికి చాలా ఉత్సాహం కలిగి గురుదేవా బ్రహ్మదేవుడు మీకు ఈ మహావిద్యను ఎందుకు ఉపదేశం చేశాడు అలా చేయవలసిన అవసరమే వచ్చింది దానిని మీరు ఏ విధంగా స్వీకరించారు దయచేసి ఆ వివరాలన్నీ కూడా నాకు చెప్పండి ఎందుకంటే గురు శిష్య పరంపరని గనక తెలుసుకుని ఆ పరంపరా పూర్వకంగా కనుక విద్యని గ్రహించినట్లయితే విద్య ఎందు ఆసక్తి పెరుగుతుంది మీరు చెబుతున్నారు నేను జరిగింది జరిగినట్టు చెబుతున్నాను సాక్షాత్ బ్రహ్మదేవుడంత వాడు చెప్పిన ఉపదేశాన్ని నీకు చెబుతున్నాను ఆ ఉపదేశాన్ని నేను నా అనుభవంలోకి తెచ్చుకుని ఆ ఆనందాన్ని అనుభవించి అనుభవపూర్వకంగా నీకు కూడా మీరు అంటున్నారు కనుక గురుదేవా మీకు బ్రహ్మదేవుడు అనేటువంటి ఆ మహానుభావుడు మీకు తండ్రి వాడు ఈ ఉపదేశం చేసేటువంటి సందర్భం ఎప్పుడు వచ్చింది ఆ ఉపదేశాన్ని ఎలా పొందారు ఆ వివరాలని కూడా కరుణించి చెప్పవలసింది అని రామును అడిగేటప్పటికీ అప్పుడు మహాత్ముడు అయినటువంటి మహర్షి ఏం చెబుతున్నానంటే రామా చిదాకాశం అని ఒకటి దాని విషయం నీకు పూర్వంగా ఒకసారి చెప్పాను చిదాకాశం అంటే ఏమిటో అనుకుంటా ఏమీ కాదు పరమాత్మే పరమాత్మకే మరో పేరు చిదాకాశం ఆ విషయం నీకు పూర్వంగా చెప్పాను ఎప్పుడంటే బాహ్యాకాశము చిత్తాకాశము చిదాకాశము అని ఆకాశాన్ని మూడు విధాలుగా విభజన చేసి వివరించాను నీకు అక్కడ చెప్పాను చిదాకాశం అంటే పరమాత్మ విషయం ఇక్కడ కూడా ఆ చిదాకాశాన్ని గురించే నేను మళ్ళీ ప్రస్తావన చేయబోతున్నాను అస్తి అనంత విలాస ఆత్మా సర్వ సముశ్రయ చి అవినాశ ఆత్మా ప్రదీపస్ వశిష్ట మహర్షి చాలా సూత్రప్రాయంగా చెబుతూ ప్రతి వేస్తున్నాడు ఈ శ్లోకంలో ఏమంటున్నాయంటే ఈ చిదాకాశమే సృష్టి అంతటా వ్యాపించి ఉంటుంది ఈ సృష్టిలే కనిపించేటువంటి మాయా విలాసాలన్నిటికీ కూడా అధిష్టానమై ఉన్నది కూడా ఈ చిదాకాశమే దీనికి నాశమే లేదు ప్రతి జీవిలోనూ కూడా జీవాత్మ అనే పేరుతో నేను నేను అని అని వెలిగేటువంటి దీపం ఒకటి ఆ నేను అనే దీపం కూడా ఈ చిదాకాశమేనయ్యా అని ఆయన ఈ శ్లోకంలో చెప్పాడు చెప్పి ఆ ముందు వివరిస్తుంది ఆయన ఇటువంటి ఈ చిదాకాశాన్నించి విష్ణువు జన్మించాడు అన్నాడు అనేప్పుడు రాముడు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు చూసే వెంటనే వశిష్ట మహర్షి అందుకుంటున్నాడు రామా ఇక్కడ విష్ణువు అంటే ఎవరనుకుంటున్నావయ్యా విష్ణువు అంటే సూక్ష్మ పంచభూతాలలోను స్థూల పంచభూతాలలోను ఈ భూతాల వల్ల ఉత్పత్తి చెందినటువంటి భౌతిక లోకాలలోను ఆ లోకాలలో ఉండేటువంటి లోను అన్నిటిలోనూ సమంగా వ్యాపించి ఉండేటువంటి విరాట్ పురుషుడు అనే పేరు విన్నావు కదా నువ్వు ఆ విరాట్ పురుషుడే విష్ణువు ఇక్కడ ఈ విష్ణువు చిరాకాశం నుంచి పుట్టాడు అని చెబుతున్నావు ఇక్కడ పుట్టడం అంటే ఏమిటి తండ్రి నుంచి కొడుకు పుట్టినట్టుగా ఒక వ్యక్తి వేరే ఉండి ఇంకో వ్యక్తి వేరే పుట్టం కాదు ఇక్కడ మరి పుట్టమంటే ఏమిటంటే స్పందమాన రసాపూరాత్ తరంగ సాగరాదివా అన్నాడు స్పందమాన రసాపూరం అంటే ఏమిటి ఇది మంచి కవితాత్మకంగా చెప్పిన విషయం కానీ చాలా తాత్వికమైన విషయం ఆ చిదాకాశం ఉందే అది స్పందాస్పంద సమాకారమైనది అని ఈ శ్లోకం యొక్క వినర్భాగంలో చెప్పాడు అంటే స్పందం అంటే కదలిక కదలిక అంటే సృష్టి ఆ కదలిక లేకపోవడం అంటే లయం కనుక స్పంద అస్పందములు అంటే సృష్టి లయ ఈ రెండిట్లోనూ కూడా అంటే సృష్టి దశలోనూ లయ దశలోనూ కూడా ఒకే రకంగా ఏ మార్పులు లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ఇదాకాశం అంటే కదలిక ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది ఎలాగయా అంటే తుఫాన్ వచ్చింది తుఫాన్ సముద్రం అయిపోయింది సముద్రం సముద్రమే తుఫాన్ వచ్చింది తుఫాన్ రాలేదు ఇవాళ సముద్రం ప్రశాంతంగా ఉంది అప్పుడు సముద్రం అయిపోయింది సముద్రమే కనుక తుఫాను వచ్చినా రాకపోయినా కూడా సముద్రం సముద్రంగానే ఉంటుందో అట్లాగే స్పందమనే పేరు కలిగినటువంటి సృష్టి అస్పందం అనేటువంటి పేరు లయ ఈ రెండు ఉన్నా లేకపోయినా కూడా ఈ సముద్రం ఎలా ఉంటుంది అంటే స్పందమాన ఉంటుంది అంటే సముద్రం అనబడేటువంటి జలం ఉందే అది తుఫాను వచ్చినప్పుడు తగులుతుంది అప్పుడు దాంట్లోంచి తరంగం పుడుతుంది దాన్ని టైడల్ వేవ్ అంటూ ఉంటారు టైడల్ వేవ్ వచ్చినప్పుడు ఏమైంది సముద్రం వేరు తరంగం వేరు అని చెప్పగలవా అది జలమే ఇది జలమే అలాగే సముద్రంలోంచి ఒక తరంగం ఎలా పుట్టిందో అదే విధంగా చిదాకాశంలోంచి విరాట్ పురుషుడు అనే అనబడేటువంటి విష్ణువు జన్మించాడు సముద్రంలోంచి తరంగం వస్తే సముద్రం వేరు తరంగం వేరు కాదు సముద్రం వేరుగా తరంగం వేరుగా విడదించడం సాధ్యం కాదు అట్లాగే ఆ ఈ చిదాకాశంలోంచి విరాట్ పురుషుడు అనబడేటువంటి ఈ విష్ణువు జన్మించాడు అంటే ఉందంటే సముద్రంలో ఒక తరంగం వచ్చి ఒక పెద్ద తరంగం వచ్చి ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే అంతేగాని ఇది తండ్రి నుంచి కొడుకు పొట్టడం కాదు విష్ణు అంటే ఎవరో ఒక వ్యక్తి కూడా కాదు ఈ విరాట్ పురుషుడే సర్వజీవుల్లోనూ సర్వ సర్వభూతాల్లోనూ సూక్ష్మభూతాల్లోనూ భూత భౌతిక సమస్త పదార్థాల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సత్త ఏదైతే ఉన్నదో ఆ విరాట్ పురుషుడు నాడే దాని పేరే విష్ణువు ఈ విష్ణుమూర్తి యొక్క హృదయం అది ఒక పద్మంలాగా విచ్చుకుంది అది పద్మం అంటే మామూలుగా మనం చూసే చెరువుల్లో పద్మం అనుకుంటా ఏమో పర్వతమే ఆ పద్మంలోకి పద్మానికి నడిబొడ్డు అష్టదిక్కులే ఆ పద్మంలో దళాలు నక్షత్రాలే ఆ పద్మంలో కేసరాలు అటువంటి ఆ పద్మంలోంచి బ్రహ్మ జన్మించాడు బ్రహ్మదేవుడు ఆయన వేదాలు దేవతలు మునులు అంతా కూడా ఆయన యొక్క నాయకత్వంలో ఉంటారు సమస్తమైన విద్యలు కూడా ఆయన అధీనంలో ఉంటాయి మనం మన మనస్సుల్లో ఆలోచనలు సృష్టి ఉంటాం ఈ మహానుభావులు అంటే బ్రహ్మదేవం చేస్తుంటా అంటే ఆయన మనం ఆలోచనను సృష్టి చేసినంత అవలీలగా ఈ జీవసమూహాన్ని సృష్టి చేస్తూ ఉంటాడు ఆ సృష్టి పరంపర అంతా కూడా ఆయన తన యొక్క సంకల్ప పూర్వకంగా చేస్తుంటాడు కనుక సంకల్పమయంగా చేస్తూ ఉంటాడు గనక మనకి మన సంకల్పాలు మన ఆలోచనలు ఎటువంటివో ఆయనకి లోకాలు అటువంటివి అలా ఆయన చేసేటువంటి సృష్టి పరంపరలో జంబూ ఒక ప్రాంతాన్ని భూమిని సృష్టి చేశాడు ఆ జంబూ ఒక మూల భారతవర్షం అనేటువంటి ఒక ప్రాంతాన సృష్టి చేశాడు ఆ భారతవర్షం అనేటువంటి ప్రాంతంలో ఆదివ్యాధులతో కూడినటువంటి జన సమూహాన్ని కూడా సృష్టి చేశాడు ఆ జనులంతా కూడా ద్వంద్వ పదార్థాలతో అంటే శీతోష్ణములు సుఖ మొదలైనటువంటి ద్వంద్వ పదార్థములు అయితే ఉన్నాయో వాటితో బాధలు పడుతూ కొన్ని సుఖాలు పడుతూ అల్పమైన ఆయుర్దాయంతో అల్పమైన జ్ఞానంతో ఎప్పటికప్పుడు పుడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు నశించిపోతూ ఉన్నారు వాళ్ళ దేన దీన పరిస్థితి చూసేసరికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి కూడా మనస్సు కరిగిపోయింది అయ్యో వీళ్ళకి ఆయుషు లేదు ఆలోచన లేదు వీళ్ళకి దుఃఖం పోయే ఉపాయం ఉన్నా తెలియదు ఏమిటబ్బా ఏం చేయాలయ్యా అని ఒక క్షణం ఆలోచించట అలా ఒక క్షణం సేపు ఏకాగ్రంగా ఆలోచన చేసేసరికి ఆయన సర్వ సమర్థుడు గనుక ఆయన గొప్ప ఆలోచన వచ్చింది తపోన్మంచీ అన్నారు ఆయన తను చేసేటువంటి సృష్టి పరంపర ఆపల ఎందుకంటే సృష్టి చేయడం అనేక స్వభావం ఇప్పుడు ఇంతవరకు కూడా భూత భౌతిక సృష్టి అంతా చేశాడు వీళ్ళందరూ కూడా దుఃఖాల్లో పడి ఉండటం గమనించాడు గమనించి ఏం చేశాడంటే ఆయన వీళ్ళకి ఇలా కాదు మనం ఏదన్నా కొంచెం మంచి ఉపాయం చూడాలి అని చెప్పి ముందర తపస్సు సృష్టి చేశాడు తపస్సు సృష్టి చేస్తే అంత దాన్ని అందుకోలేకపోతున్నారు అంత తీవ్రమైన తపస్సు చేయలేకపోతున్నారు ఈ మానవులను ఆలోచించి ధర్మం సృష్టి చేశాడు ప్రవృత్తి ధర్మము నివృత్తి కూడా ఈ ధర్మం చాలా సంకటంగా ఉంది దీన్ని కూడా అందుకోలేకపోతున్నారు వీళ్ళు కొంచెం తేలికైనటువంటి ధర్మం చేయాలనే ఉద్దేశంతో సృష్టి ఉద్దేశంతో దానాన్ని సృష్టి చేశాడు దానం చేయడం కూడా ఈ ప్రజలు చాలా కష్టం కాబోతోంది రాను రాను గమనించి ఏం చేశాడంటే కనీసం సత్యాన్ని ఆశ్రయించండి అయ్యా సత్యం చెప్పండి అయ్యా ఒక నిజం ఇంకేం అక్కర్లా ధర్మం అక్కర్లేదు దానం అక్కర్లేదు తపస్సు అక్కర్లేదు సత్యం ఒక్కడి ఆశ్రయించండి తాను సత్యాన్ని సృష్టి చేశాడే అది కూడా చేయలేకపోతున్నారు రాబోయే కాలంలో మానవులు ఆయన దివ్యవృష్టి చూస్తే దానికోసం ఏం చేశాడంటేనా తీర్థాన్ని చేయవహి పుణ్యక్షేత్రాలు తీర్థాలు నదులు స్నానఘట్టాలు ఇవన్నీ ఏర్పాటు చేశాడు ఏమక్కలే దేశం మీద తిరగండి ఆయా పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయండి ఆయా దేవత దర్శనాలు చేయండి అక్కడికి వెళ్ళి కాస్త ఏదో రామాకృష్ణ అనుకోండి దాంతోనే మీకు పైకొస్తారయ్యా అని అతి సులభంగా తపో ధర్మంచ దానంచ సత్యం తీర్థాన్ని చేన్ని వరుసగా వరసగా వరసగా అంతకంటే అంతకంటే కింది స్థాయి మానవుల కోసం ఆయన సృష్టి చేశాడు ఏ తత్సా ఇదంతా సృష్టి చేసి ఆయన మళ్ళీ ఆలోచించాడు చింతయా మాస ఆలోచన చేశాడు ఏమిటయ్యా అంటే ఇన్ని చేశాను కానీ ఈ చేసినటువంటి సృష్టి అంతా కూడా ఈ దాన ధర్మాది రూపమైనటువంటి సృష్టి అంతా కూడా ఈ ధర్మ సృష్టి అంతా కూడా వీళ్ళకి తాత్కాలికమైనటువంటి సుఖాలు తాత్కాలికమైనటువంటి కష్టశాంతులు కలిగేందుకు పనిచేస్తోంది తప్పితే శాశ్వతమైనటువంటి సుఖం అంతులైనటువంటి సుఖం అనంతమైనటువంటి సుఖం అటు కలిగించాలంటే దానికి సరిపోవడం లేదు శాశ్వతానందాన్ని అంటే శాశ్వతానందం ఉన్నా మోక్షం ఉన్నా ఒకటే శాశ్వతానందం అనబడేటువంటి ఈ మోక్షాన్ని మాత్రమే అవి అందించలేకుండా ఉన్నాయి కదా కనుక ఏం చేయాలి ఆలోచించాయని వల్లి సంసారోత్తరణే జంతో ఉపాయో జ్ఞానమే అన్నాడు జీవుడైన వాడికి దుఃఖం సంసారం నుంచి బయటికి తీసుకుపోవాలంటే వాడిని ఉపాయ జ్ఞానం ఏవా జ్ఞానం ఒక్కడే ఉపాయం దేనికి జీవుడైన వాడికి సంసారం ఉంటుంది సంసారం అంటే ఏమిటి భార్య పిల్లలు సంసారం కాదు దుఃఖం నా కలిగింది అనుకోవటమే సంసారం కనుక నేను దుఃఖినేని ఎవడైతే అనుకుంటున్నాడో ఆ దుఃఖిత్వ భావనే సంసారం ఇది పోవాలంటే ఏమిటయ్యా ఉపాయం అంటే జ్ఞానమేవహి జ్ఞానం ఏవా జ్ఞానం ఒక్కటే ఈ తపస్సు కాదు ఈ ధర్మం కాదు ఈ దానం కాదు ఈ సత్యం కాదు ఈ క్షేత్రాలు కాదు ఇవేవి కాదు అసలైనటువంటి సూటి మార్గం జ్ఞానం ఆ జ్ఞానం రావడానికి పరంపరయ్యా ఇవన్నీ సహకరిస్తే సహకరించవచ్చు కావచ్చు ఇదే ఆ మోక్షానికి మాత్రం సూటి కారణం జ్ఞానమే తప్పిదే ఇంకోటి లేదయ్యా కనుక జన మరణాలు పోవాలి జనన పోతే గాని శాశ్వతానందం అందదు శాశ్వానందం రావాలంటే దానికోసం ఒక నూతన ఉపాయం ఈ జ్ఞానం వీళ్ళకి అందింది కోసం ఒక నూతన ఉపాయం మనం ఆలోచించాలి అని ఆలోచించి అప్పుడు ఆయన ఏమంటున్నా ఆ బ్రహ్మదేవుడు తన మనోబలం వల్ల ఇదిగో రామా నువ్వు చూస్తున్నావే ఈ నన్ను సృష్టి చేశాడు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షిని పిలుస్తున్నావే నువ్వు ఈ నన్ను సృష్టి చేశాడు ఆయన ఎప్పుడు ఈ మానవుల యొక్క కష్టాలన్నీ చూసి ఈ తపో దానాదులతో వీళ్ళ కష్టాలు సంపూర్ణంగా తొలగవయ్యా వీళ్ళకి శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గం అందించాలనేటువంటి సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నన్ను సృష్టి చేశాడు ఎలా సృష్టి చేశాడంటే ఒక అలలోంచి మన ఒక తరంగంలోంచి మరొక తరంగం నేను ఆయనలోంచి జన్మించాను నేను జన్మించేసరికి అప్పటికే నా చేతిలో ఒక కమండల ఉంది మెడలో ఒక రుద్రాక్ష ఉంది మా తండ్రి గారికి నాకు ఏమి తేడా కనిపించట్లా ఆయనకి చేతుల కమండల ఉంది మెడలో రుద్రాక్ష ఉంది నాకు అట్టాగే ఉంది ఇదేమిటాన్ని చూసుకుంటే నేను పురుతూనే చేశానంటే ఆయనకు వంగి నమస్కారం చేశాను నమస్కారం చేసి ఆయన ఆదరంగా చూస్తుండగానే ఆయన ఎంతో ప్రేమగా బాబు రా అంటూ నన్ను దగ్గరకి తెర తీసుకున్నాడు పోలికలను చూసుకుంటూ సంతోషపడుతూ ఇక మా నాన్నగారు నన్ను ఆశీర్వదిస్తారు ఇంత ఆదరంగా నన్ను దగ్గర తీసుకుంటున్నారు అనుకుంటూ ఉండగానే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో మా నాన్నగారి ముఖం కాస్త కరకు తేలిపోయింది ఆయన ఉన్నట్టుండి అబ్బాయి ఒక ముహూర్త కాలం పాటు నీ మనస్సులోకి అజ్ఞానం ప్రవేశించుగాక నీ మనస్సు కోతిలాగా చంచలమైపోవుగాక చంద్రుల్లోకి మత్స ప్రవేశించినట్టుగా నీలోకి అజ్ఞానం ప్రవహించుగాక అని టపాటపాపించారు ఏం జరిగిందో ఎందుకు శపించారో నాకేమి తెలీదు ఈ దేవుడని అడగాలని కూడా నాకు తెలియదు అలా అయిపోయింది నా పరిస్థితి మొత్తమంతా మరిచిపోయాను తెలివంత పోయింది ఒక్కసారిగా ఉన్నటువంటి దివాళా తీసిన షావుకారు దుఃఖంలో గడిపోయాను ఒట్టిగా పట్టడం కాదు మునిగిపోవడమే పూర్తిగా దుఃఖంలో ఆ దుఃఖం వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలే మా నాన్నగారు శపించారు అందువల్ల నాకు ఈ దుఃఖం వచ్చింది అనే విషయం కూడా నాకు ఆ సమయంలో తెలియా మామూలు సంసారమానవుడికి పుట్టినట్టుగానే చెంచలమైన ఆలోచనలన్నీ నాకు పట్టాయి ఇదేమిటి రా నాకు ఇలా దుఃఖం పట్టుకుంది ఏమిటి ఈ దుఃఖం ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది అని నాలో నేనే మౌనంగా ఉండిపోయాను పక్కనున్న మా నాన్నగారు ఉన్నారు ఆయన బ్రహ్మదేజతో విరాజమానంగా ఉన్నారు ఆయన అడగాలి అడిగితే నాకేదన ఉపాయం చెబుతారేమో అనే విషయం కూడా నాకు ఆ సమయంలో మనస్సుకి స్ఫురించలా అలా ఎంతసేపు దుఃఖంలో ఉండిపోయానో ఏమిటో నాకే తెలియదు అలా కొంతసేపు నేను దుఃఖంలో కొట్టుకుంటూ ఉండగా ఉండగా ఉండగా మెల్లిగా మా నాన్నగారే కొంచెం మెత్తబడి నన్ను కొంచెం దగ్గర తీసుకుని నాయనా దుఃఖిస్తున్నా ఏమిటయ్యా ఎందుకు దుఃఖం నీకు దుఃఖం పోయే మార్గం నన్ను నేను చెబుతా కదా అడిగితే కదా చెప్పేది నేను శాశ్వతంగా సుఖించేటువంటి మార్గం నేను చెబుతానయ్యా నన్ను అడగవయ్యా అని బతిమాలుతున్నట్టుగా అన్నారు అప్పటికి కానీ నాకు అడగాలనే మాటే తోసలేదు అప్పుడు నేను రెండు చేతులు ఎత్తేసి నమస్కరించి మహాప్రభో ఈ దుఃఖస్వరూపమైన సంసారం నా నెత్తి మీద పడది ఇది ఎట్లా పడది ఎట్లా పోతుంది నాకేమీ అర్థం కావట్లేదు మీరు సులభమైన మార్గం నాకు ఉపదేశించండి అని నేను ప్రార్థించాను అప్పుడు మా తండ్రి నాకు జ్ఞాన మార్గం కూడా చాలా విస్తారంగా చాలా సులభంగా చాలా అందంగా ఎంతో మనోహరంగా ఉపదేశం ఆ పరమ పావనమైనటువంటి ఆ బోధ వినేసరికి ఆయన బోధించిన జ్ఞానం ఎంత నిర్మలంగా ఉందో నేను కూడా అంత నిర్మలంగా అయిపోయాను జ్ఞానం వచ్చేటప్పటికి నాలో ఉన్న పోయి దుఃఖమంతా పోయి అజ్ఞానమంతా పోయి ఈ చాంచల్యమంతా పోయి అత్యంత నిర్మలంగా అయిపోయాను ఆ విధంగా నాకు మళ్లీ పరిపూర్ణ జ్ఞానం కలిగి నేను స్థుతిలోకి వచ్చేశాను అప్పుడు సమస్త జీవులకు తండ్రి అయినటువంటి మా తండ్రి ఏమన్నారంటే నాయన నా శాపం వల్ల నిన్ను అజ్ఞానం ఆవరించింది ఆ విధంగా నిన్ను అజ్ఞానిని చేసి నిన్ను ప్రశ్న వేసేవాణ్ణిగా తయారు చేశా ప్రశ్న వేసేవాడినిగా నిన్ను ఎందుకు తయారు చేశాను అంటే సృష్టిలో రాబోయే జనులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి అజ్ఞానంలో పడబోతున్నారు నీకు మళ్ళీ కేవలమైనటువంటి ఒక్కసారి జ్ఞానోపదేశం చేస్తే అంతమాత్రం చేత జ్ఞానం పొంది సంసారం నుంచి నివృత్తి పొందేటువంటి ఉత్తమ స్థితిలో వారు ఉండబోవడం లేదు వాళ్ళకి శాశ్వతమైన జ్ఞానం అందించాలంటే దారులు కూడా ఆనాడు మూసుకుపోతాయి అందుకోసమని ఈ జ్ఞానసారం కూడా నీ ద్వారా సృష్టి చివరి వరకు కూడా మానవులందరికీ అందాలనేటువంటి దివ్య సంకల్పంతో నిన్ను కావాలని ఇప్పుడు నేను అజ్ఞాన్ని చేశా నేను ఈ ఉపదేశం చేయకముందు నీకు నువ్వు ఉన్నావంటే మకిలీ పట్టిన బంగారంలాగా ఉన్నావు ఈ ఉపదేశం చేశాక నువ్వు సాక్షాత్ మేని బంగారం అయిపోయావు మేని బంగారం లాగా ఉంటాం కాదు నువ్వు మేనివి బంగారమే అయిపోయావు కనుక అయినా ఇక నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే భూమి మీద జంబూ భారతవర్షం అనేటువంటి ఒక భూప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళు అక్కడ ఉండి లోక అందరికీ అనుగ్రహిస్తూ ఉండు భూమిలో ఒక ప్రాంతంలో ఉన్న మాత్రం చేత ఆ ప్రాంతం వారికే అనుగ్రహించాలని కాదు నువ్వు అక్కడ మాత్రం నివాసంగా ఉండు అక్కడ ఉండి భూ జనులందరికీ కూడా మానవులందరికీ కూడా నేను అందించినటువంటి ఈ జ్ఞాన విద్యను నువ్వు సృష్టి అంతం దాకా కూడా ఆయా ఉత్తమ మానవులు దొరికినప్పుల్లా ఆయా మార్గములతో ఆయా విధానములతో ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందజేస్తూ ఉండు ప్రస్తుతం భారతవర్షంలో జనులంతా కూడా వేదోక్త కర్మకాండ తత్పరులై ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు తెలివిగా జ్ఞానబోధ చేయాలి నేను చెప్పబోయేటువంటి నికృష్ట పరిస్థితి రాబోయే రాబోయే యుగాల్లో వస్తుంది ఇప్పుడు సాక్షాత్గా ఇప్పుడు నేను కిందికి పంపిస్తున్నా భూమి మీదకి నువ్వు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఉందంటే వాళ్ళంతా కూడా వేదతత్పరులై వేదోక్త యజ్ఞయాగాది కర్మానుష్ఠాన తత్పరులై ఉన్నారు అటువంటి వాళ్ళకి నువ్వు జ్ఞానబోధ చేయాలి కొంచెం తెలివిగా చేయాల్సిన ఏమిటయ్యా తెలివంటాయేమో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనం కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానంలోనే ఉన్నారు కానీ ఇది మంచి అజ్ఞానం వేదాన్ని విశ్వసించి వేదోక్త కర్మలను శ్రద్ధగా చేసేటువంటి కర్మ తత్పరతను కలిగించేటువంటి అజ్ఞానం ఇది వీళ్లకు దేవతల ఎందు భక్తి కర్మల ఎందు శ్రద్ధ వేదముల ఎందు విశ్వాసం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కర్మలంపడులై ఉత్తమ కర్మలు చేస్తూ ఉత్తమ లోకాలు పొందుతూ కర్మఫలాలు అనుభవిస్తూ మళ్లీ భూలోకంలోకి వస్తూ ఈ చక్రంలో ఇలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళని ఏం చేయాలని ఇప్పుడు ఈ జనన మరణ రూపమైనటువంటి చక్రం నుంచి వాళ్ళని బయటపడేయాలి బయటపడే ఎట్లా చేయాలంటే వాళ్ళకి వేదం మీద కర్మల ఎందు ఉన్నటువంటి శ్రద్ధను నువ్వు భంగం చేయకూడదు వాళ్ళు ఉన్నది అజ్ఞానస్థితి అయినప్పటికీ మంచి అజ్ఞానంలో ఉన్నారు కనుక వారికి కర్మకాండ ద్వారానే ఆక్రమంలోనే వేదోక్తమైన విధానంలోనే వారికి బోధ చేయాలి చేసి వారి మనస్సులకి వైరాగ్యం కలిగేటట్టుగా చేయాలి వాళ్ళ ప్రజ్ఞ వికసించేటట్టుగా చేయాలి ప్రజ్ఞ వికసిస్తే జ్ఞాన విచారణ వాళ్లే చేస్తారు జ్ఞాన విచారణ చేస్తే ఈ కర్మ ఏమిటి ఈ కర్మ ఫలితం ఏమిటి కర్మ వల్ల ప్రాప్యం ఏమిటి దాని యొక్క శాశ్వతత్వం ఏమిటి ఈ మనక్కి ముందుకి ఈ పైకి ఈ స్వర్గానికి భూమికి తిరగటం ఏమిటి అనేటువంటి విచారణ వల్ల వారికి కలిగినట్లయితే ఆ విచారణ వల్ల యథార్థ జ్ఞానం కలుగుతుంది ఆ యథార్థ జ్ఞానం వల్ల వాళ్ళకి శాశ్వత ఆనందం లభిస్తుంది ఆ విధంగా నువ్వు చేయాలయా నువ్వు ఈ రకంగా ఉపదేశం చేయాలి ప్రస్తుతాము అని చెప్పి మా తండ్రి నన్ను ఆ విధంగా ఆజ్ఞాపించి రామా మా తండ్రి గారు ఈ కల్ప ప్రారంభంలోనే నాకు ఈ విధంగా ఈ డ్యూటీ వేశారు అందువల్ల ఈ కల్ప ప్రారంభం నుంచి ఈ కల్పం చివరిదాకా నేను ఇలాగే అర్హులైన వారికి జ్ఞానోపదేశాలు చేస్తూనే ఉంటాను ఇది నా కర్తవ్యం ఇది నా డ్యూటీ ఇది నాన్నగారు వేసింది ఇది చేస్తే మీకేం వస్తుందండి అని అడుగుతాయేమో కర్తవ్యమస్తి నమేహికించి దేవ స్థాతవ్యత్యతి మన భువి సంస్థిస్మి సంశాంత సత సుత్హ కార్యం కరోమి నిత్ అహంకరోమి కార్యం కరోమీ నిత్ అహంకరోమి చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఇక్కడ వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు రామా నిజానికిది నాకు కర్తవ్యమేమి కాదు నాకసలు కర్తవ్యమే లేదు ఎందుకంటే నాకు కర్మ వల్ల పొందవలసినటువంటిది ఏది లేదు కర్మ వల్ల పొందవలసింది ఉంటే కదా కర్తవ్యం నేను నా మనస్సును దాటి వెళ్ళిపోయాను ఇప్పుడు అసలు మనస్సులో ఉంటే మనస్సు యొక్క స్థితిలో ఉంటే మనస్సును బట్టి ఇంద్రియాలు ఇంద్రియాలను బట్టి కర్మలు ఇవన్నీ వస్తాయి నేను మనస్సునే దాటిపోయాను అతి మనాహ అలా అతి మనస్సును దాటిపోయి వెళ్ళి కూడా ఇక్కడ నేను ఉంటున్నాను నా బుద్ధివృత్తి పూర్తిగా శాంతించిపోయింది అణగారిపోయింది అయినా సరే అగ్నులైన ఈ జనుల బుద్ధిని అనుసరించి ఏవేవో పనులు చేస్తు ఉంటాను అంటే వారి దృష్టిలో నేను కర్తగా ఉంటాను తప్పితే నేను నిజంగా నా బుద్ధితో కర్తను కాదు వాళ్ళనుకుంటూ ఉంటాను నేను కర్తనని నాకు ఏ రకమైన కర్తృత్వం నాకు మనసులోకి లేదు ఇది నా స్థితి రామా ఈ స్థితిలో ఉండి ఈ కల్పన చివరి దాకా నేను ఉపదేశాలు చేయబోతున్నాను ఇప్పుడు నీకు ఉపదేశం చేస్తున్నాను ఇదే నా స్థితి కనుక నేను చెప్పేట విషయమంతా కూడా సాక్షాత్ బ్రహ్మదేవుడి దగ్గర అవతరించినటువంటి మహావిద్య కనుక దీన్ని అత్యంత శ్రద్ధతోనూ స్వీకరించవలసింది అని ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి గారు చెబుతున్నాడో అప్పుడు రాముడు మరొక ప్రశ్న వేస్తున్నాడు గురుదేవా మీ తండ్రి గారు లోకుల యొక్క ప్రవృత్తిని చూసి బాధపడి వారను ధరించడం కోసం ఆత్మవిద్యను వారికి అందించాలని భావించారని అందువల్ల మీకు ఆ ఉపదేశం చేశారని ఇది మీరు చెప్పారు కదా ఆయన ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది విద్యావతరణ ప్రక్రియను ఆయన ఏ విధంగా నిర్వహించారు ఇంకొంచెం వివరంగా నాకు చెప్పవలసింది అని శ్రీరామచంద్రుడు అడిగేటప్పటికీ వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు రామా మా తండ్రి నన్నెందుకు సృష్టించాడో సృష్టించి నాకు ఏమి డ్యూటీ అప్పచెప్పాడో ఆ వివరాలని నీకు చెప్పేశా అలాగే మా తండ్రి గారు సనత్కుమారుడు మొదలైనటువంటి మహాత్ముల్ని అనేక సృష్టి చేశాడు నారదుడు దేవఋషులు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు ఈ రకమైనటువంటి పనే వాళ్ళకి కూడా అప్పచెప్పాడు ఈ రకమైనటువంటి డ్యూటీలే వాళ్ళకి కూడా వేశాడు వాళ్ళందరికీ కూడా నాకు బోధించినట్లే కర్మ మార్గాన్ని ఉపాసనా మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అన్నింటినీ విస్తారంగా బోధించాడు మానవుల్ని ఉద్ధరించే విధానాలు చెప్పాడు ఇక మీరు వెళ్ళి ఈ భూలోక మానవుని ఉద్ధరించండి అని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహం చేశాడు హృదయం ఉన్నంత కూడా మా పని సులభంగానే జరిగిపోయింది హృదయం వెళ్ళిపోయి త్రేతాయుగం ప్రవహించేసరికి మేము చూస్తుండగానే ఈ ప్రజల యొక్క ప్రవృత్తులలో మనస్సుల్లో ఆలోచనలు చేసే పనులలో చాలా మార్పు కనిపించేసింది మేము చూస్తున్నాం కనుక అలా వేదోక్తమైన కర్మానుష్ఠానం ప్రజల్లో కొంచెం తగ్గింది అప్పుడు మహర్షులంతా ఏం చేశారంటే లోకంలో ధర్మ మార్గాలను నిలబెట్టేందుకోసం భూమిని పరిపాలించేందుకోసం రాజులను ఏర్పాటు చేశారు ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క దేశాన్ని పంచి ఇచ్చారు ఆ రోజుల్లో ఆయా రాజులకి ఆయా ప్రజలకి మధ్య నడిచే వ్యవహారాలన్నీ కూడా మంచి కట్టుదిట్టంగా ఉన్నందుకోసం వాళ్ళ సంబంధం బాంధవ్యాలన్నీ ఎట్లా ఉండాలో నిర్ణయం చేస్తుండేందుకోసం ధర్మశాస్త్ర గ్రంథాలు రచించారు ఆయా రాజులకు ఆయా ప్రజలకు కూడా ధర్మ అర్థ కామాలు సిద్ధించడం కోసం యజ్ఞయాగాది విధులన్నీ కూడా వాళ్ళు వ్యవస్థ చేశారు ఆ విధంగా వ్యవస్థ చేసిన తర్వాత ఈ జ్ఞాన ఎలా ఇంకా ప్రసరించిందో రామానికి వివరిస్తాను అంటున్నాడు ఆ విధంగా మహర్షులు ఏర్పాటు చేసిన ధర్మ వ్యవస్థ త్రేతాయుగ ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది కాని కాలచక్ర గమనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ ప్రజలకు ధర్మాసక్తి తగ్గి భోగాసక్తి కొంచెం పెరిగింది ఇక రాజులకు అంతకుముందు దాకా రాజ్యపాలనంటే అది ఒక ఉపాసనలాగా ఉండేది ఇప్పుడు ఆ భావన పోయి క్రమంగా రాజ్యపాలన అంటే అధికార జులుంగా మారింది దాంతో రాజులు ఒకరి రాజ్యాలను ఒకరు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు రాజ్యాల కోసం యుద్ధాలు మొదలైనయి ఆ యుద్ధాల వల్ల రాజులకు రాజుల నుంచి ప్రజలకు అష్ట కష్టాలు ఇలాంటి దశ వచ్చేసరికి మాబోటి మహర్షులంతా కూడా ప్రజలకు వివిధ మార్గాలలో జ్ఞానోపదేశాలు చేశారు మేము మొట్టమొదటిగా ఈ ఆధ్యాత్మిక విద్యను రాజులకే ఉపదేశం చేశాం అధ్యాత్మవిద్యా తేనేయం పూర్వం రాజసు వర్ణిత తదను ప్రసృత లోకే రాజ విద్యేత్యుదాహృత రామా ఈ విద్యకు రాజవిద్య అని ప్రజల్లో నానుడి ఏర్పడిపోయింది ఎందుకంటే మేం మొట్టమొదట్లో ఈ విద్యను రాజులకు బోధించాం అందువల్లే దీనికి రాజగుహ్యం అనే పేరు కూడా వచ్చింది ఈ విద్య వల్ల గొప్ప గొప్ప రాజులందరో జ్ఞాన సంపన్నులై అత్యంత సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేస్తూ కూడా తమలో తాము అత్యంత సుఖంగా ఉండేవాళ్ళు వాళ్ల మనస్సుల్లో ఏ కల్లోలాలు ఉండేవి కాదు అటువంటి రాజ పరంపరలో ఇవాళ నువ్వు జన్మించావు నీకు వైరాగ్యం కలిగింది వైరాగ్యం అంటే ఏమిటి అది రెండు రకాలు ఒకటి రాజసిక వైరాగ్యం రెండు సాత్విక వైరాగ్యం నీలో కలిగింది అది సాత్విక వైరాగ్యం సాత్విక వైరాగ్యం అంటే ఏమిటంటే జీవితంలో ఉపద్రవకరమైన సన్నివేశాలు జరిగి ఆ సన్నివేశాల నిమిత్తంగా వైరాగ్యం కలిగితే అది రాజస వైరాగ్యం అలాంటి నిమిత్తాలేమీ లేకుండానే కేవలం వివేక బలంచేత వైరాగ్యం కలిగితే అది సాత్విక వైరాగ్యం తవా నిమిత్తం వైరాగ్యం సాత్వికం స్వవివేకజం వివేకజం రామా నీలో కలిగినటువంటి ఈ వైరాగ్యం ఉందే అది అటువంటిదే స్వవివేకజం నీ యొక్క వివేకం వల్ల పుట్టింది అంతేగాని దానికి వేరే నిమిత్తాలు లేవు కేవలం వివేక వలం వల్లే నీకు వైరాగ్యం పుట్టింది కనుక నీది సాత్విక వైరాగ్యం ఇలాంటి సాత్విక వైరాగ్యం కలిగిన మహాత్ముడు బాగా పరిశీలించి చూస్తే అలా చూసేవాడికి ఈ ప్రపంచమంతా కూడా గారడీగాక మరేమిటి రామా శ్మశానమాపదం దైన్యం దృష్ణ విరజ్యతే శ్మశానం వంటి ఆపద ఈ ప్రపంచం అంతా చూస్తుంటే శ్మశానం వంటి ఆపదగా ఉన్నటువంటి ఈ ప్రపంచం ఎదురుగా కనిపిస్తూ ఉంటే విరక్తి కలగని వాడు ఉంటాడా ఇలాంటి ఉత్తమ సాత్విక వైరాగ్యం నీకు కలిగింది కనుక జ్ఞానోపదేశానికి నువ్వు అర్హుడవుతున్నావు జై గురుదత్త